మనం భాష్యంలో ఎక్కడున్నామంటే తదిదం గీతాస్త్రం సమస్త వేదార్థసారసంగ్రహభూతం దుర్విజ్ఞేయాథం దగ్గర ఆగాము దాని తర్వాత అందాము తదర్థావిష్కరణా అనేకైనా అభివృత పదపదాక్యాథన్యాయమీ అత్యంత విరుద్ధాంత విరుద్ధేకాౌకికైముపలభ్యహం వివేకత అర్థనిర్ధారణాథం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 కోర్టుకి వెళ్ళినప్పుడు ఏదో సింపుల్ ఇష్యూ మీద వెళ్తాను ఆ కోర్టు జడ్జిమెంట్ నూట ఇరవై పేజీ జడ్జిమెంట్ ఉంటుంది అది అది తీసుకొచ్చి పెడతారు అది చూస్తే వీడికి మనం నెగ్గేమా మనం ఓడేమా వాడికి తెలియదు అలా ఉంటుంది కోర్టు జడ్జిమెంట్ కోర్టు జడ్జిమెంట్లు చాలా చిత్రంగా ఉంటాయి అప్పుడు మళ్ళీ మీరు లేఖల్ పండిట్ దగ్గరికి వెళ్తే అదే ఆయన చదివి ఆయన నువ్వు నెగ్గేవు నువ్వు ఓడేవు అనో చెప్తాడు దాన్ని సో ఇప్పుడు గీతలోంచి అర్థాన్ని ఆవిష్కరింపజేయాలి ఆ పని ఎందుకంటే గీత చాలా ఆరు వందల యాభై శ్లోకాలు ఉన్నాయి సకల ఉపనిషత్తుల సారమే అని అన్న అనేక అంశాలు దాంట్లో చెప్పారు కర్మని చెప్పారు భక్తిని చెప్పారు కొద్దో గొప్ప రాజయోగం కూడా చెప్పారు టెక్నిక్లు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి గీతలో ఒక టాపిక్గా టెక్నిక్ని చెప్పిన సందర్భం ఇంచుమించు లేదనే చెప్పచ్చు చాలా ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ సమాజంలో టెక్నికే సర్వము అన్న విధంగా బోధిస్తూ ఉంటాం మెడిటేషన్ బోధించబడును అని అన్నారు అనుకోండి బోర్డు పెడతారు ఓ మహాత్మును మెడిటేషన్ బోధిస్తాడు వాట్ ఈస్ దాట్ ఇట్స్ ఎ టెక్నిక్ టెక్నిక్ అంటారు హిందీలో టెక్నిక్ సో హీ విల్ టీచ్ యూ ఏ టెక్నిక్ ఫెయిర్ నథింగ్ రాంగ్ సైకిల్ తొక్కడం లాంటిది సైకిల్ తొక్కడం ఏమిటి ఇట్స్ ఎ టెక్నిక్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 కనీసం కనీసం మూడు చక్రాలు ఉంటే స్టేబుల్గా ఉంటుంది మీరేం బ్యాలెన్స్ చేయగలరు అదే బ్యాలెన్స్ అవుతుంది కానీ మూడు చక్రాలు ఉండవు సైకిల్కి రెండే ఉంటాయి సో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి మీ మీ బాడీ కూడా దాన్ని వెయిట్ దానికి యాడ్ చేసి బ్యాలెన్స్ చేయాలి ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్ నేర్చుకోకముందు అద్భుతం రా అనిపించి నేర్చుకున్న తర్వాత వాటన్ అచీవ్మెంట్ ఇట్ ఈజ్ అని అనిపించేటువంటి టెక్నిక్ అవునా సో మెడిటేషన్ ఈజ్ ఎ టెక్నిక్ అయితే ఈ టెక్నిక్కు ఒక లక్షణం ఒకటి ఉంది మీకు నేను ఫార్ములా యూనివర్సల్ లా ఒకటి చెప్తున్నాను ఆ లా ఏమిటంటే ఇట్ ఈజ్ యూనివర్సల్లీ ట్రూ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఎనీ టెక్నిక్ దట్ ఈస్ ది లా మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారంటే నేర్చుకునే ముందు అది చాలా ప్రేమగా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటారు నేర్చుకున్న కొద్ది రోజులు ఎంతో ప్రేమగా దాన్ని అభ్యాసం చేస్తారు యు లవ్ టు డూ దాట్ మేము చిన్నప్పుడు సైకిల్ కనపడితే చాలా తొక్కేస్తా ఉండే వాళ్ళు ఇంటినించట్టు అడ్డించట్టు కాళ్ళు నెప్పుడు పుట్టినా సరే లెక్క చేయకుండా దెబ్బలు కొట్టేసుకునే రక్తాలు గారిపోయినా సరే తొక్కేయడమే అలా ఉండేది సో ఆ విధంగా టెక్నిక్ కొద్ది రోజులు ఎంతో ప్రేమతో మీరు అభ్యాసం చేస్తారు అయితే స్లోగా మనస్సుకి దాని మీద రుచి చాలా వేగంగా తగ్గిపోతుంది ఎక్స్పోనెన్షియల్గా డ్రాప్ అయిపోతుంది మొదటి రోజు ఉన్న రుచి మూడో రోజుకి జీరో అయిపోతుంది ఆఖరికి యూ విల్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఏంటి ఆ టెక్నిక్ మీ దగ్గర ఉంటుంది బట్ యూ విల్ మోస్ట్లీ ఇగ్నోర్ ఇట్ దాంట్లో మీకేమీ పస కనపడతా ఎనీ టెక్నిక్ ఈ సైక్ కారు నడపడం అటువంటిదే సైకిల్ నడపడం అటువంటిదే యోగాసనాలు వేయటం కూడా అటువంటిదే శీర్షాసనం నేర్చుకోవాలని నేను అనుకున్నా ఎంత శ్రద్ధగా అది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ center of the hall lo go goda sahayam lekundaga head me nilabadda headstand can i do that ananipinchindi but then i learned it now epudeyana varana ko roju shirshasana meshte santosham anipisthundi endukante time e dorakadu edo oka rakamaina nirutsaham anundi evanandi opikaleko idu leko adileko asalu i forgot about it allani but appodappudu inga marchipoyama unda ani telusukonukosam ok sari headstand chesa inga onnum vanni gire technique anukku it is in that stage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 is a small part of a bigger scheme understanding and a discrete discrimination adibodhisthunna jnananni vivekanni bodhisthunna tappiste technique ne ekkada bodinchadu kabatti inni technique ante confusion ki savakasam takku untundi whereas <laughs> vivekamu jnanamu ane apudiki there is a lot of scope for confusion chala sukshma mayana visayam kada kabatti aneka mandi deen arthaanni avishkarinchataniki prayatnam chesaru prayatnam chesi ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్గా జడ్జిమెంట్ గురించి మీ ఒపీనియన్ ఏమిటని కపిల్ సిబ్బల్ని అడిగారు అనుకోండి అంతదాకా అందరూ అనుకున్న దానికి తలకిందుదో చెప్తాడు ఎవరికి తోచినట్టు వాడు సరిగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం హీ కెన్ నెవర్ డూ దాట్ రామ్ జఠమలా అని అడిగారనుకోండి మరో ఏదో చెప్తాడు ఏదేదో వీళ్ళు లీగల్ పండిట్స్ ఉన్నారా ఏది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం దాన్ని కన్ఫ్యూజ్ చేసి పెడతారు వాళ్ళని అడగక్కపోతే మంచిది సో ఆ విధంగానే మన గీతా వ్యాఖ్యాతలు కూడా అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు రామ్ జైకుమల్ కపిల్ సిబ్బల్స్ ఆర్ దేర్ అండ్ గీతా కామెంటరీస్ ఆల్సో సో ఎటు శంకరుని కాలం నాటుకున్నారు అనేక అనేక మంది వీళ్ళు ఏం చేశారు అనేక మంది వివృత పద పదార్థ వాక్యార్థ న్యాయమపి రామ్ జఠిమల కపిల్ సబ్బులు ఏమన్నాడో తెలుసిన అంటే నేను ఏదో పేరు పెట్టాన్నానని కాదు యూ యూ థింక్ అబౌట్ ఇట్ అద్వానీ గారు జిన్నా మానసపుత్రుడు అని అన్నాడు ఈ సపోర్ట్ అద్వాని హీ కెన్ క్రిటిసైజ్ అద్వానీ ఎనీథింగ్ హీ కెన్ డూ బట్ ఆ స్టేట్మెంట్ ఎలా ఎలా హౌ డస్ ఇట్ సౌండ్ యూ హౌ ఇరేషనల్ అండ్ ఇల్లాజికల్ ఇట్ అందుకోసం ఆ పేరు చెప్పాను ఎనీవే సో వివృత పద పదార్థ వాక్యార్థన్యాయం అవి పదానికి పదం ఉన్నది దానికి అర్థం చెప్పాలి పద పదార్థ వాక్యం ఉంటుంది వాక్యానికి అర్థం చెప్పాలి అంటే మీరు అనుకోవచ్చు ఎవంటే పదం ఉండి పదానికి అర్థాలు చెప్పేస్తే ఇంకా వాక్యానికి అర్థం చెప్పడం అని మీరు అనుకోవచ్చు కాదు పదానికి అర్థం చెప్తే చాలదు వాక్యానికి అర్థం కూడా చెప్పాల్సింది ఇప్పుడు ఉదాహరణకి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 ఎందుకంటే గంగా అంటే ప్రవాహం ప్రవాహంలో గొల్లపల్లి ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి వాక్యార్థం ఏమిటంటే ఇక్కడ వాచ్యార్థం అంటే ఆ పదాలకి డైరెక్ట్గా వచ్చే మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగు పొసగదు అయితే ఆ వాక్యం పలికినవాడు ఉన్మత్తుడైతే మీరు ఇగ్నోర్ చేయొచ్చు పక్కన పారేచ్చారు వాడు ఎవడో పిచ్చోడేదో మాట్లాడేటది కానీ ఆ వాక్యాన్ని పలికినవాడు విద్వాంసుడు పండితుడు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 పద పదార్థ వాక్య వాక్యార్థ వాక్యా లేకపోతే ఉన్నట్టే అనుకోండి పదాలు ఉంటే ప వాక్యం ఉన్నట్టే వాక్యార్థ న్యాయమపి తర్వాత వాక్యాలకు అర్థం చెప్పేప్పుడు న్యాయాన్ని పాటించాలి న్యాయము అంటే యుక్తి ఇప్పుడు గంగాయాం ఘోష దగ్గర నేను ఒక న్యాయాన్ని పాటించాను ఏమిటా న్యాయము అంటే ప్రధానమైన అర్థం ముఖ్యార్థం పొసగనప్పుడు ఆ ముఖ్యార్థానికి దరిదాపుల్లో ఉండి ఆ సందర్భానికి సూట్ అయ్యేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాన్ని లక్షణ లక్షణాన్యాయము అని అంటారు సో ఆ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శైలిని పట్టుకుని మనం గీత యొక్క పదాలకి వాక్యాలకి అర్థం చెప్పాల్సి ఉంటుంది ఆ పనంతా చేశారు వాళ్ళందరూ ఆ రకంగా అనేక పదాలకు అర్థాలు చెప్పారు వాక్యాలకు అర్థాలు చెప్పారు అనేక న్యాయాలని కూడా వాళ్ళు విస్తారంగా వ్రాసినారు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 తర్వాత అనేకార్థాలని చెప్తున్నారు అనేకార్థాన్ని శాస్త్రంలో ఒప్పుకోరు అనేకార్థం అంటే ఒకేదానికి రెండు మూడు నాలుగు అర్థాలు చెప్పడం అన్నది అది బహుశా పాండిత్య ప్రకర్ష అయితే కానీ శాస్త్రంలో ఒప్పుకోరు ఇప్పుడు తత్వమసి అహంబ్రహ్మాస్మ అనే వాక్యాలు ఉన్నాయనుకోండి దానికి నాలుగైదు అర్థాలు చెప్పారంటే అది ఇది ఎలాగంటే నేను ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలంటే నాలుగైదు రూట్స్ ఇచ్చినట్టు నిజంగా నిజానికి ఆ దృష్టాంతం కూడా సరికాదు ఎందుకంటే నాలుగైదు రూట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్క రూటే కరెక్ట్ అనుకోండి అప్పుడు అదే దృష్టాంతం కాబట్టి అనేకార్థత్వం శ్లేష కావ్యాలకి శోభనిస్తుందే కానీ జీవితానికి సంబంధించిన బోధలో శోభను ఇవ్వదు ఇప్పుడు మన కేసు జడ్జిమెంట్ ఉందనుకోండి ఈ జడ్జిమెంట్కి రెండు మూడు రకాల అర్థం చెప్పొచ్చంటే అది వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఏదో ఒక అర్థం చెప్పాలి కానీ మేము నెగ్గేమో ఓడేమో ఏదో చెప్పాలి కానీ దానికి రెండు మూడు రకాలుగా చెప్పొచ్చంటే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 ఆ రెండు స్టోరీల్ని పేరలగా ఒకే పద్యాల్లో నడిపిస్తూ ఉంటాడు శ్లేషాలతో నడిపిస్తాడు ఒక్కొక్క పద్యానికి రెండేసి అర్థాలు ఉంటాయి ప్రతి శ్లోకానికి పొరమ పండితులు ఒక ఆయన ఛాలెంజ్ ఏమిటంటే మీరు నాకు ఏ శ్లోకం ఇచ్చినా దానికి ప్రసిద్ధంగా ఉండే అర్థం ఒకటి ఉంటుంది కదా కాళిదాసుల యొక్క శ్లోకం ఉందనుకుంటే దానికి అర్థం ఒకటి ఉంటుంది పుస్తకాల్లో ఉన్న అర్థం ఆ అర్థం కాకుండా కనీసం ఇంకో రెండు అర్థాలు చెప్తాను నేను అని ఆయన ప్రతిజ్ఞ అప్పుడు సభలో ఆయనకో శ్లోకం ఒకటిచ్చారు కాళిదాసు శ్లోకం ఆ కాళిదాసు శ్లోకానికి మామూలుగా ప్రసిద్ధంగా ఉండే అర్థం అందరికీ తెలుస్తూ ఉంటుంది అది కాకుండా కాదు అని ఇటు విరిచి అటు విరిచి ఆయన ఇంకో అర్థాలు చెప్తున్నారు ఏకదా అని ఏకదా అంటే ఒకనాడు అని అర్థం మామూలుగా ప్రసిద్ధమైన అర్థం ఏకం దదాతీతి ఏకదా ఒకటి ఇచ్చునది అని ఆయన అర్థం చెప్తారు సో ఈ విధంగా శాస్త్రానికి ఈ విధంగా అర్థాలు చెప్పడం అది పద్ధతి కాదు అది అలా చెప్పకూడదు కొంతమంది అనుకుంటారు అమ్మాయి ఎన్ని గొప్ప అర్థాలు చెప్పారు అనుకుంటారు నిజంగా చాలామంది అలా అనుకుంటారు ఆయన మహాపండితుడు రా నాలుగైదు అర్థాలు చెప్పాడు అనుకుంటారు అది జీవితానికి సంబంధించినటువంటి బోధలో అది అడ్వాంటేజ్ కాదు పైగా ఇట్స్ వెరీ గ్రేట్ డిసడ్వాంటేజ్ ఈ విధంగా గీత అత్యంత విరుద్ధములైన అర్థాలతో అనేక అర్థాలతోటి లౌకికైహ్యమాణం లౌకికుల చేతను స్వీకరించబడుతుంది అంటే లోకంలో ఉండే జనులకి ఆ రకంగా మనం అందజేసినట్టుగా పరిస్థితి ఉంది లోకంలో ఉండేవాళ్ళు లౌకికులు అంటే సామాన్య జనులు వాళ్ళు వాళ్ళకి ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే దే కెనాట్ వర్కౌట్ ఆల్ ది డీటెయిల్స్ ఈ కన్ఫ్యూషన్ని వాళ్ళు క్లియర్ చేయలేరు వాళ్ళకి ఏదైనా ఒక సారవంతంగా మీరు దీని అర్థం ఇదండి అని చెప్పేస్తే తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతారు కానీ ఇంత కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి పెడితే హౌ దే కెన్ సాల్వ్ ఇట్ దే కెన్ నాట్ సాల్వ్ ఇట్ కాబట్టి ఉపలభ్య ఈ పరిస్థితిని గమనించి అహం నేను నేను వివరణం కలిష్యామి ఈ గీతా శ్లోకాలకి వివరణాన్ని ఇస్తాను వివరణాన్ని చేస్తాను అడిగి ఎక్స్ప్లెనేషన్ నేను నేను రాస్తాను సంక్షేపత వివరణం కరిష్యా ఊరికే శ్లోకానికి ఇరవై పేజీలు రాశారనుకోండి అది చదివివాడికి చాలా కష్టమైపోయి సవకాశంగా దృఢంగా చదువుకునే విద్యార్థులకి అలాగంటే విస్తారమైన వ్యాఖ్యానాలు ఉండే సందర్భాలు ఉంటాయి లేకపోలేదు కానీ గీతంటే ఇది జీవితానికి సంబంధించిన బోధ అప్పటికప్పుడు మీకు ఏదైనా జీవితంలో కష్టం ఉంటే ఏదైనా ఒక ఆటంకం ఏర్పడితే ఏదైనా ఒక ఆపదొస్తే అప్పటికప్పుడు గీత పుస్తకం తీసి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 అలా భావన కూడా చేస్తుంది అవి నా దేవుడు అలా అంటారు మా దేవుడు అండి ఆయన అంటారు నిజంగా నేను అనేక సార్లు మా దేవుడు అండి వారు అని అలా పరిచయం చేస్తాను మా దేవుడు అంటే ఆ భర్తర్థం సాక్షాత్తు దైవంగా భావన చేస్తారు పతిని నిజంగా అది మన ధర్మం కూడా అయితే బట్ అట్ ది సేమ్ టైం ఆ దేవుడు గారు అమ్మగారు కానీ దేవుడు గారు చెల్లెలు కానీ కలవడగాలి మొహం చిట్టించుకుంటున్నారు ఏదో పోనీ ఇంకోటి ఏదో సందర్భం దేవుడు అన్నప్పుడు సో చూడండి ఎంత మనస్సు ఎంత జటిలంగా ఉంటుందా డబ్బు ఖర్చు పెట్టాలని ఉంటుంది మళ్ళీ సందేహం పీకులాట ఈ విధంగా త్యాగం ఉంటుంది మళ్ళీ లోపం ఉంటుంది వైరాగ్యం ఉంటుంది మళ్ళీ ఆసక్తి ఉంటుంది శాంతంగా ఉండాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాను నేను అంటాడు మళ్ళీ కోపం తెచ్చుకుంటూ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 Add, this is what people do, this is a, the bane of Indian society, clarity on the, clear cut go, clear go, clear go, half a dozen concepts opposing to each other, what we are talking about, what we are talking about, what we are talking about, what we are talking about we are crushed under the burden of uh, contradictions kadandi mana jeevithamlo anta contradictions yokka baddalo naligipodame manam chestunna pan avunu untada this is how it is anjayana we want health we work for illness we want peace we work for war manam chaala complex mind ni kaligi untam we want freedom we work for bondage సో ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్లో మనని సేవ్ చేసి ఇది ఒక్కటే వివేకము డిస్క్రిమినేషన్ సో అంటే ఏమిటి ఈ కాంప్లెక్సిటీని తీసిపారేసి అసలు ముందు బ్రింగ్ సమ్ మ్యాథమెటికల్ ప్రెసిషన్ ఇంటి దిపించట్ అండర్స్టాండింగ్ ఈ బ్రింగ్ ఇంటి దిపించ అంతే అది చాలా అవసరం దానివల్ల ఏముంటుందంటే ది హ్యూజ్ బర్డెన్ ది సైకలాజికల్ బర్డెన్ ఆఫ్ కాంట్రడిక్టింగ్ ఇమోషన్స్ అండ్ ఐడియాస్ అదంతా కూడా అవతలిపోతుంది సో ఆ వివేకం చాలా అవసరం దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే ఈ పత్తికి కార్డింగ్ అంటారు కార్డింగ్ కార్డింగ్ క్లాత్ అంటే ఇప్పుడు పత్తి మీకు తోటలోంచి అదే పొలం నుంచి పంట స్థానం నుంచి ఆ పత్తి మిల్లుకు దగ్గరికి వచ్చేప్పటికీ అది ఉండవుండ కింద ఉంటుంది గట్టి పడిపోయి ఉంటుంది చాలా కండెన్స్డ్గా ఉంటుంది అలా కండెన్స్డ్గా ఉన్నప్పుడు మీకు ఆ పత్తి యొక్క శోభ మీకు తెలియదు దాన్ని మీరు దారం తీయలేరు ఒకవేళ దారం తీసినా అది చాలా దొడ్డుగా వస్తుంది ఫైన్గా రాదు దాంట్లో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా దారానికి పట్టుకుని ఉంటాయి దానికి స్ట్రెంగ్త్ ఉండదు చాలా అధ్వానంగా ఉంటుంది ఇప్పుడు దాన్ని కార్డింగ్ అని ఒక ప్రాసెస్ చేస్తారు కార్డింగ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ దారాన్ని ఫైబర్ కింద విడతీస్తారు అలా విడతీసినప్పుడు ఆటోమేటిక్గా మెషిన్లో విడతీస్తారు మన దగ్గర ఇలా ఇలా అంటూ ఉంటారు కూడా ఆ వైబ్రేట్ మంచి బాగా హై ఫ్రీక్వెన్స్తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఒక స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే విడతీసేస్తుంది సో అలా విడతీసినప్పుడు ఏమంటవుతుందంటే ఆ ఇంప్యూరిటీసు ఫారిన్ పార్టికల్స్ అన్నీ కింద అప్పుడు ఫైబ్ర ఫైబ్రస్ గారు దూది నిజంగా దూధంటే అది దూది అంతే కాదు ఇలా ఉండలా ఉంటే దాన్ని దూదని అంటారు ఫైబ్రస్గా ఉండాలి అప్పుడు దాంతో దారం తీస్తే నూట నెంబర్ దారం అలాగా పెర్ఫెక్ట్గా వస్తుంది సో అదేవిధంగా మన మైండ్లో వివేకము చాలా అవసరం డిస్క్రిమినేషన్ చాలా చాలా అవసరం ఇప్పుడు ఉదాహరణకి ఈశ్వరుడు ఒక్కడే నామరూపములు మాత్రమే మారుతున్నాయి అనిపిస్తే ఈశ్వరుని యొక్క స్వరూపంలో ఏ రకమైన సందేహము లేదు ఈశ్వరుడు ఒక్కడే అని దీంట్లో కన్ఫ్యూషన్ ఉందనుకోండి ఆ కన్ఫ్యూషన్ ఎంత బరువు పెడుతుందో మనసుకి మనస్సుకి మనమేమో నాలుగు ఫోటోలు పెట్టుకుంటాం పెట్టుకుని ఓ ఫోటోకి బొమ్మ మాల రెండోదానికి వేయలేకపోయాం ఈ దేవుడు అనుగ్రహిస్తాడు ఆ దేవుడు కోపడతాడేమో అని బెంగ ఉంటుంది రెండో మూడో మంత్రాలు ఉంటాయి ఏ మంత్రం జపం చేయాలి ఇది చేస్తే ఆ దేవుడికి ఉపేక్ష చేసినట్టు అవుతుందేమో ఈ రెండు చేస్తే మూడో దేవుణ్ణి మనం నెగ్లెక్ట్ చేసినట్టు అవుతుందేమో అని ఈ విధంగా మనము చాలా అసందర్భంగా భయాన్ని పెట్టుకుంటాం తర్వాత సైకలాజికల్గా బర్డెన్ పెట్టుకుంటాం ఇప్పుడు వీధిలోకి వెళ్తారు వెళ్ళగానే మొట్టమొదటే ఈ శకునం మంచిదో కాదు ఈ ముహూర్తం మంచిదో కాదు ఈ టైం మంచిదో కాదు మన దేవుడికి దండం పెట్టుకోవడం మర్చిపోయి వచ్చేసిన తాళం వేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే మళ్ళీ న్యూస్ తాళం తీయాలి ఏం పోనీ తాళం తీసి దండం పెట్టుకునేది ముందుకు నడిచి వెళ్ళిపోతా ఉంటాడేమో దేవుడు కోప్పడతాడేమో ఈ విధంగా నేను ఏదైనా సందర్భం ఉన్నట్టు మాట్లాడుతున్నాను లేకపోతే చాలా సందర్భంగా మాట్లాడుతున్నాను దేర్ దేర్ ఆర్ మన మైండ్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది నేను మనం చేస్తున్నాను ఈ కాంప్లెక్సిటీస్కి ఈ ప్రాబ్లం ఈ ఇష్యూస్ ఈ ఇష్యూసే మనల్ని బరువు ఉంటాయి అలాగే ఇప్పుడు భార్యాభర్తల మధ్య లేకపోతే తండ్రి కొడుకుల మధ్య లేదా అత్తగారు కోడలు మధ్య మావగారు అల్లుడి మధ్య ఈ ఈ కాంప్లెక్సిటీ వల్లనే అన్ని క్లౌడ్ అయిపోయి ఇష్యూస్ అన్ని క్లౌడ్ అయిపోయి అందరూ మంచి వాళ్ళే అందరూ ప్రేమి నేను ఒకసారి దృష్టాంతం ఒకటి చెప్పాను మీకు ముగ్గురు వ్యక్తులు ఉంటారు ముగ్గురు ప్రేమ ఒకే వ్యక్తి వైపు కేంద్రీతమై ఉంటుంది అత్తగారు కోడలు ఆడపడుచు అత్తగారు కొడుకుని ప్రేమిస్తారు కోడలు భర్తని ప్రేమిస్తుంది ఆడపడుచు అన్నగారిని ప్రేమిస్తుంది ఇవి కొడుకు ఈ భర్త ఈ అనగారు ఒక్కడే సింగిల్ ఒకే వ్యక్తిని ముగ్గురు ప్రేమిస్తున్నారంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ముగ్గురు ఒకే పార్టీకి చెందినట్టు సంథింగ్ లైక్ దాట్ అప్పుడు వాళ్ళ మధ్యన కామ్రేడరీ ఉండాలి బట్ వాళ్ళ మధ్యన ఉన్నంత విరోధం ఇంకా వాళ్ళ మధ్యన ఉండదు ఎందువల్లంటారు వెరీ లైఫ్ని అనలైజ్ చేసుకోద్దా సో మీరు ఎప్పటికీ హృదయంలో చెలరేగేటువంటి ఈ తుఫానుల్ని ఈ భావజాలాన్ని పరిశీలన చేసుకుని శోధన చేసుకోకపోతే జీవితం చాలా బరువు జీవితంలో బరువు బాధ్యతలు బరువు బాధ్యతలు అంటారు బరువు బాధ్యతలు బయట ఉండవు ఆ బరువు అంతా మనస్సులోనే ఉంది ఇప్పుడు పిల్లాడిని చదివిస్తున్నారనుకోండి ఓ పదో తరగతి కుర్రాడిని చదివిస్తున్నారనుకోండి చదివి ఒక యజమాను ఉన్నాడు ఒక అబ్బాయిని చదివిస్తున్నాడు పదో తరగతి ఒక కొడుకున్నాడు ఆ కుర్రాడిని పదో తరగతి చదివిస్తున్నాడు నాతోటి అన్నాడు చాలా బరువు బాధ్యతలు ఉన్నాయండి అన్నాడు అంటే నేను అన్నాను చెప్పండి అన్నాను ఓకే తప్పే ఉంది అంటే కుర్రాడు పదో తరగతిలో ఉన్నాడండి ఆ బరువు బాధ్యతలు ఉన్నాయి అంటే నేను చెప్పిన దాన్ని బరువు బాధ్యత అనుకోకండి తప్పది నేను నలుగురు పదో తరగతి పిల్లలను చదివిస్తున్నాను నేను మా గురువుగారు పూజ స్వామి దయానంద సరస్వతి గారు నాలుగు మంది పదో తరగతి పిల్లలను చదివిస్తున్నారు మనం చదివించట్లేదండి ఈశ్వరుడు చేస్తున్నాడని మీరు గుర్తించగలిగితే అది ఆ కురాన్ని పదోదరగా చదివించటము ఇట్ బికమ్స్ ఏ ప్రెజెంట్ జాబ్ మనమే చదివించేస్తున్నాం అనుకుంటే అది పెద్ద బర్దిని అయిపోతుంది చేసి పనే లాగో తప్పదు ఉంటుంది ఏదో ఫీజు కట్టడము ఏదో ఇలాంటివేమో ఒకటి రెండు అంశాలు ఉంటాయి వాటితో పాటు మీరు కూడా ఆ పదోదర పుస్తకాలన్నీ చదవక్కర్లేదు కదా మీ మనస్సులో ఆ ఫీలింగే బరువు బయట బరువు ఏముంది వాడు బరువు వాడే మోసుకుంటాడు వాడి దంటాలు వాడే పడతాడు ఎప్పుడో ఒకసారి ఫీజు కట్టుకుంటాడు పుస్తకాలకు కొంచెం డబ్బు వాడికి డబ్బు ఇవ్వడమే ముగి కొంచెం ఎంకరేజ్ చేయటం కొంత పెప్టాక్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం దీనికి ఏం బరువు ఉంది ఇది ఇట్స్ ఎ జాయ్ దాంట్లో బరువే ఉందండి ఇప్పుడు ఎద్రవాడి కోసం మీరు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి ఈజ్ ఇట్ నాట్ ఎ జాయ్ షీర్ జాయ్ ఇట్ ఈస్ పెప్టాక్ ఇచ్చారనుకోండి ఉత్సాహం చేసి పంపించారనుకోండి ఇట్స్ ఎ జాయ్ దాంట్లో బరువు ఉంది వీడు బరువు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా వీడు వీడు రేపు పొద్దున్న ఇంటర్మీడియట్ అవుతున్నారో అవుతాడో ఇంటర్మీడియట్ అయ్యాక వీడు మెడిసిన్ ఇంజనీర్లో డాక్టర్ అవుతాడో అవడో ఆ తర్వాత వీడు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను చూస్తాడు అని వీడు ఇరవై ఏళ్ల బరువు ఇప్పుడే మోస్తూ ఉంటాడు దాంతో అది బరువు కింద బా భాషిస్తుంది సో ఇష్యూస్ని క్లియర్గా చూడటం నేర్చుకుంటే జీవితం అలాగా ఈ క్షణంలోనే సరళం అయిపోతుంది తేనికైపోతుంది నేను మనం చేసేది ఏమిటంటే ఇది నాకు కొంచెం చేదస్త ఎక్కువ శంకర భా భాష్యంలో ప్రధానంగా కనపడే అంశము వివేకము అని నాకు అనిపిస్తూ ఉంటుంది మన ఆయన గారు అలా చెప్తూ వివేకము ఆయన వివేక చూడమని గ్రంథం కూడా రాశారు ఐదు శ్లోకాలు ఆయన చెప్పిందే చెప్పి ఆయనకి తృప్తి కలగలేదు ఐదు శ్లోకాలు రాసి చాలు లేని ఓం తత్సదని రాసి ఉంటారు ఇంకా ఇంకో యాభై శ్లోకాలు రాసినా రాయచ్చు కూడా అనే స్థితి తర్వాత వివేకమునకు ఆయన చూడమని అని పేరు పెట్టారు తలకి అలంకారం వివేకము వివేకయుక్తంగా ఆలోచించగలగటము అది భూషణం ఇంకా ఏది భూషణం కాదు కాబట్టి ఆయన అంటారు నేను వివేకపూర్వకంగా క్లియర్ కట్గా ఇదిగో ఇది కర్మ ఇది జ్ఞానము దీన్ని దీన్ని నువ్వు కన్ఫ్యూజ్ చేసి పెట్టకు అని క్లియర్ కట్గా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 రాజయోగము తితిక్ష భక్తి ఈ పదాలన్నీ గాల్లో ఫ్లోట్ అవ్వట్లేదు దే ఆర్ ఫ్లోటింగ్ ఎవరివేర్ జస్ట్ వాట్ ఆల్ యు హెవ్ టు డూ ఇస్ పికప్ వన్ వర్డ్ ఫ్రమ్ హియర్ హియర్ అండ్ అలా పికప్ చేసి వాక్యం నిర్మాణం చేసి జనం మీద పారాయడం ఇంకా వాళ్ళ దంటాలు వాళ్ళు పడతాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లౌకిక ఏ గృహియవాళ్ళు అంటే అర్థం అది కాబట్టి ఈ పరిస్థితిని నేను చక్కదిద్దుతాను మీకు ఉత్సాహం ఉంటే ఉపయోగించుకోండి అని ఆయన అంటున్నారు తర్వాత వాక్యం తస్ గీతాస్క్షేపత ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుక సంసార్యోపరలక్షణం అది సో ఈ గీతా అసతాయ ఈ గీతాశాస్త్రము ఈ గీత అనే శాస్త్రానికి పరమ ప్రయోజనమేమి పరం ప్రయోజనం పరమ ప్రయోజనము ఇప్పుడు ప్రయోజనము ఫలము అని రెండు ఉంటాయి ప్రయోజనంలో కూడా అవాంతర ప్రయోజనము పరమ ప్రయోజనము అని ఉంటాయి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసరు గవర్నమెంట్ ఇంజనీర్ బ్రిడ్జి కడుతున్నాడు అనుకోండి ప్రయోజనం ఏమిటి అంటే ఆ బ్రిడ్జి పెడితే ప్రజలందరూ ఆ బ్రిడ్జి మీద ప్రయాణించి ఒక సేవ అవుతుంది అది ప్రయోజనం ఫలమేమిటి వాడికి వచ్చి జీతం చూడండి ఫలానికి ప్రయోజన ప్రయోజనాకాంక్షతో పని చేయాలి కానీ ఫలతృష్ణతో పని చెయ్యకూడదు అర్థమైందండి ఇప్పుడు అంటే ఏమిటి ఫలము ప్రయోజనం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 నాకు వచ్చి జీతానికి రెట్టింపులంతా నాకు రావాలి ఈ బ్రిడ్జి కట్టి లోపల నేను ఇల్లు కట్టుకోవాలి అక్కడ రాజమండ్రిలో ఓ స్తంభం లేపేపటికి బ్రిడ్జిలో స్తంభం లేవనెత్త అక్కడ బిల్డింగ్ లేవనెత్తి వారిని ఏదో సామెత ఉంది అంటే ఆ సిమెంట్ బస్తాలు తరలించేస్తూ ఉండటం అలాగే నాగార్జునసాగర్ కూడా అలాగే ఇచ్చేసారని అప్పట్లో చెప్పేవారు ఎనీవే మే నాట్ బి కరెక్ట్ అంటైర్లీ సో ఆర్ మే బి కరెక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ కాబట్టి ఈ బ్రిడ్జి పూర్తయ్యేపప్పటికీ ఇక్కడ ఒక మనం ఒక పని మా అమ్మాయి పెళ్ళి అయిపోవాలనో లేకపోతే మా కుర్రాడు ఎంబీబీఎస్ చదువు అయిపోవాల సో అలాగా స్వార్థం కోసం పనిచేసి బ్రిడ్జి పాడైపోయినా పర్లేదు అది కూలిపోయినా పర్లేదు నాకు ఫలం నిండాలి సో ఆ దృష్టికోణం చాలా తప్పు సో ప్రయోజనం వేరు ఫలం వేరు ఆయన ప్రయోజనం అనే పదం వాడారు ఫలం అని వాడలేదు మీరు గమనించండి ఎందుకంటే గీతలో నువ్వు ఫలతృష్ణ పెట్టుబోతే చెప్పబోతున్నారు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 మీరు గీత ఇప్పుడు పారాయణ గ్రంథాలు ఉంటాయి ఈ గ్రంథం పారాయణ చేస్తే ఈ కోరిక తీరుతుంది అలాంటి గ్రంథాలు ఉన్నాయి ఐ డోంట్ వాంట్టు నేమ్ దెమ్ ఎందుకు వైట్ వైట్ టు నేమ్ యు నో మెనీ ఆఫ్ దెమ్ ఈ గ్రంథం ఏమూలం చేారాయణ చేసేస్తే మీరు అనుకున్న కోరిక తీరిపోతుంది అది దాన్ని ఫలం అంటారు అలాంటి ఫలము గీతా పారాయణలో మీకు ఏమీ రాదు గీత మీరు పారాయణ చేయక్కర్లేదు నేను ఒకసారి చిన్నప్పుడు పదో ఏట పదకొండవ ఏట దేవాలయంలో కూర్చుని పారాయణ చేస్తున్నా శ్రీకృష్ణాష్టమి మా ఊళ్ళో దేవాలయం ఉండేది నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడి దేవాలయానికి చిన్నతనంలో గీత పుస్తకం పట్టుకుపోయి దేవాలయం బయట కూర్చుని పారాయణం చేసేసుకుంటున్నాను మా గురుగారు కొమ్మల సుబ్రహాసి గారు వచ్చారు ఆయన ప్రదక్షిణం చేశారు చూశారు ఓ చూపి చూశారు మేము చదువుకునివారం ఆయన దగ్గర ఓ చూపి చూశారు ఆయన సరేదో పారాయణ మంచిది దేవ మూడు ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని వచ్చి అలా వెళ్ళిపోతావు ఎరా ఏదో పారాయణ ఏదో చేస్తున్నట్టున్నావే అవునండి అన్న ఏం పారాయణ చేస్తున్నావు అంటే భగవద్గీత అంటే ఆయన చెప్పారు భగవద్గీత పారాయణ చేసేది కాదురా బాబు అది అర్థం తెలుసుకునేది పారాయణ చేసేది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు నేను ఆయన వెంటబడి మరి పారాయణ చేసేది ఏమిటండి అని అడిగాను ఈవేళ కృష్ణాష్టమి కదా పారాయణ చేసేది ఏమిటండని అడిగాను అంటే ఆయన చెప్పారు శంకరాచార్యులు భుజంగ ప్రజాత వృత్తంలో శ్రీకృష్ణ స్తోత్రం ఒకటి రాశారు అది పారాయణ చేసుకోవచ్చు స్తోత్రం పఠించడం పారాయణ చేయడం అప్పటికే సంస్కృతం వచ్చు స్తోత్రం పఠిస్తుంటే అర్థం తెలుస్తూ ఉంటుంది ఎలాగానో అది ఐ నో ఇట్ అండ్ హీ నో సైట్ కానీ గీత మటుకు పారాయణానవసరం అని చెప్పారు ఆయన ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడూ గీత పారాయణ చేయలేదు ఎందుకంటే పారాయణ అనేప్పటికీ పుణ్యం కోసం ఫలం ఉంటుందాన్ని గీత ఫలం కోసం ఉద్దేశించింది కాదు ఫలాన్ని విడిచిపెట్టడం అని చెప్పడం కోసం వచ్చింది గీత ఫలం గురించి నువ్వు చింత పెట్టుకోవద్దు కాబట్టి ప్రయోజనం తాత్కాలిక ప్రయోజనం ఏమిటి గీతకి అంటే మీరు ఇంట్లో ప్ర ప్రశాంతంగా జీవించటం ఇంట్లో మిగతా వాళ్ళకు కొంత శాంతి కలిగించటం ఇవన్నీ తాత్కాలిక ప్రయోజనాలు గీత వల్ల గీత పాఠం చదువుకుంటున్నాడంటే వాడు కొంచెం సోబర్గా తయారవుతాడు కొంచెం ఈ సంసారం యొక్క ఆ మత్తు కొంత తగ్గుతుంది ఆ శాస్త్రంలో అలా వర్ణించారు కాబట్టి నేను అంటు సంసారము అనేది అది కపిష్ట కాపిషాయనత్త అని కపి అసలే కోతి అది కాపిషాయన కాపిషాయనము అది ఒక ఒక రకమైన మద్యం ఆ మద్యాన్ని బీర్రో ఏదో దాన్ని కాపిషాయనము అది తాగింది సో ఆ తర్వాత దీనికి తేలు పుట్టింది ఈ కోతికి తేలు పుట్టింది దెయ్యం పట్టింది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 ఇది తాత్కాలిక ప్రయోజనం పరమ ప్రయోజనం మాత్రం అది కాదు పరమ ప్రయోజనం ఏమిటంటే మోక్షము నిశ్రేయసము నిశ్రేయసం అంటే అర్థం ఏంటో తెలుసు ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు అది నిశ్రేయసము ఏమిటో తెలిసినా నిశ్రేయసము మీరు స్వరూపత ఆ దైవమే దైవస్వరూపులు మీ దైవస్వరూపాన్ని మీరు గుర్తెరింగి దైవస్వరూపులుగా ఉండిపోవుట అంతే నిశ్రేయసం అంటే ఇంక అంతకంటే ఏమి కొత్తగా సాధించిదేం లేదు అది మోక్షము ఇది మనం మామూలుగారికి రెగ్యులర్గా పాఠం చదివేదే అది గీత యొక్క పరమ ప్రయోజనం కాబట్టి గీతలో అంటే గీత యొక్క ప్రయోజనం ఏమిటంటే యుద్ధం మానేస్తానున్న అర్జునుడి చేత యుద్ధం చేయించడము కాదు అది కాదు దాని ప్రయోజనం అది అవాంతర ప్రయోజనం తాత్కాలిక ప్రయోజనం శ్రీకృష్ణుడికి కాదా ప్రయోజనం అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఏమిటి ప్రయోజనం అంతకుముందు మనం చూసాం కదా స్వప్రయోజనాభావేపీ చూసాం కదా భూతాను జిఘుక్షయ శ్రీకృష్ణుడికి ఏ ప్రయోజనమూ లేదు ఇతర అర్జునుడిని అనుగ్రహించడమే శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం అంతే వెరాజ్ అర్జునునికి ప్రయోజనం ఇది మోక్షము ఈ మోక్షం అంటే ఏమిటి అంటే సంసారస అత్యంత ఉపరమ లక్షణం సంసారము విరమించబడుట ఉపరమ అంటే విరామము కమ్ టు ఎన్ ఎండ్ సంసారం ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్ సంసారం కమ్ టు ఎన్ ఎండ్ అంటే ఏమిటండి ఇల్లు వాకిలి పిల్ల ఇవన్నీ లేకుండా అయిపోతుందా అలా అనుకోద్దు ఎందుకంటే సంసారము అంటే భార్యా సంసారం కాదు అలా అంటూ ఉంటారు సంసారం కూడా వచ్చిందండి అంటే నా భార్య నా పిల్లలు వచ్చారు నా అభిప్రాయం అది తప్పది అది సరైన ప్రవృత్తి కాదు భార్య భర్తని సంసారం అనుకుని భార్యని భర్త సంసారం అనుకుని పిల్లల్ని సంసారం అనుకుంటే అది సాధి కాదు సంసారం అంటే ఏమిటంటే నిరంతర ప్రవాహ రూపమైన సుఖదుఖములకే సంసారం అనిపేది తాత్కాలికంగా షార్ట్ రేంజ్లో లాంగ్ రేంజ్లో ప్రవాహ రూపమైన జన్మ మరణ పరంపరకి సంసారం అనిపి అంటే మనకి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 రాత్రి పదేపటికి ఇంకా నా వల్ల కాదు అంతే మిలియన్ అయ్యేది టెన్ మిలియన్ అయ్యేది అంతే నిద్రలో కొరిగిపోతుంది ఎందుకంటే సంసారం మనిషిని బాగా అలసట చేసేస్తుంది దేహము ఇంద్రియములు మనస్సు మనస్సు త్వరత ప్రారంభమవుతుంది అలసట మనస్సులో బడలిక వచ్చేస్తుంది దాంతో ఇంద్రియాలు బడలిక వచ్చేస్తుంది దేహం బడలిక వచ్చేస్తుంది ఇంకా తట్టుకోలేడా సంసారం తట్టుకోలేక పడుకు నిద్రపోతాడు ఆ నిద్ర ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోతుంట దాన్ని ఉపరమ అంటారు సంసార ఉపరమ కాబట్టి ఈ ఉపరమం అనే ఒక మెకానిజం భగవంతుడు మనకు పెట్టాడు మీరు ఆలోచించండి తెల్లవారులేస్తే అనేక సమస్యలు అనేక బాధ్యతలు బరువులు మనకు ఉంటాయి ఈ బరువు బాధ్యతలు ఇలాగ కొనసాగిపోతావు రాత్రి పది అయినా కూడా వాటికి ఫుల్ స్టాప్ లేదనుకోండి పది టు తెల్లవారుసాము దాకా మళ్ళీ కొనసాగాయి అనుకోండి ఆరు గంటల దాకాను మళ్ళీ ఆరు గంటల తర్వాత కూడా కొనసాగాయి అనుకోండి అలా ఎన్ని రోజులు కొనసాగించగలరు మీరు ద పెర్సన్ విల్ గో క్రేజీ ఆర్ డెడ్ అది సంభవం కాదు అది కాబట్టి మనం ఏ సంసారం చాలా గొప్పది అనుకుంటున్నామో దాని నుండి విరామాన్ని ఎప్పుడూ కోరుకుంటూ ఉన్న అమ్మాయి చాలరా భగవంతుడానిపించేటువంటి స్థితి మనకు వస్తుంది పరమేశ్వరుడు ఆ మెకానిజం పెట్టాడు దాని పేరే నిద్ర అయితే మరి గీతాశాస్త్రం ఎందుకంటే అత్యంత ఉపరమ లక్షణం అంటే తెలివిగా ఉన్నప్పుడు కూడా సంసారపు బరువు లేకుండా జీవించగలమా పూర్ణముద పూర్ణమి పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుకు నమ హరిం త శ్రీకృష్ణార్